కీర్తన సంఖ్య మూడు వందల నాలుగు రామభద్ర రఘువీర రవివంశతిలక నీనామమే కామధేనువు నమో నమో కౌసల్యానందవర్దన ఘన దశరథసుత వాసురయరక్షక భరతాగ్రజ రసికెక్క కోదండరచన విద్యాగురువ వాసిరలు నినువడి మెచ్చేరయ్యా మారీచసుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక కారుణ్యరత్నాకర కాకాసురవరద సారెకువేదవిదులు జయవెట్టేరయ్య సీతారమణ రజశేఖర శిరోమణి భూతల పుటయోధ్యాపుర నిలయ ఈతల శ్రీవెంకటాద్రిరవైనఘవ ఘాతనీ ప్రతాపమెల్లా కడునిండెనయ్యా